కీర్తన సంఖ్య ఐదు వందల పదిహేడు జయము మన దివన చరులాల ప్రయమున ధర్మారలు తుత్తు రక్కసుల మీద రాముడలిగె నలు దిక్కుల నడువుడు తిడిం ఎక్కుడు సేనలు ఇటు మొరయింపుడు డకాని ఢమఢమం కుటిల దానవుల గొట్టుడు కోటలు తటుకునదాటు ధనం ధనం పటుగతి నార్చుచు పట్టుడు లగ్గలు పెటుల చూడదడ పెట పెట పెటల్ గుట్టుగనుండక కూలె రావణుడు పట్టుడు శంకులు భంభంభం ఇట్టె శ్రీవేంకటేశుడు గెలిచను దిట్టలైయాడు దిం దిం